తర్వాత అలకపాన్పి ఎక్కేడండి మనం చూడండి పెళ్లిలో కూడా ఈ గొడవ పోలే ఈ ఏదో కావాలన్న గోల వాడికి పాతి గేడ్లు వచ్చినా గానీ మనం వాళ్ళు విడిచిపెట్టలే ఇప్పటికీ అలకపానుపు ఎక్కేవాడు వాడి ఇంకా అలకపాన్పి ఎక్కడ పోయింటరా గేడ్లు వచ్చినాయి కదా అంటే పెళ్లి కొడుకు ఏదో కావాలంటే అంటే అడిగితే వాడు ఏదో హిరణ్యాక్ష అడుగుతాడు చంద్రమండలం మీదకి వెళ్ళి రావాలి నేను సరే ముందు చంద్రమండల మీదకి వెళ్ళి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాయి నువ్వు అయితే అన్నావు అనుకోండి వాడు తిరిగి రావాలి కదా ఇట్లాంటివే ఉంటాయి హిరణ్యాక్షవరాలు అని హిరణ్యాక్షవరం అంటే తెలుసా మీకు ఎవరికైనా వాడి చూపు దేని మీద పడితే అది వాడి కావాలన్నమాట అదే వాటి వాడికి హిరణ్యాక్షని మీద సరే ఈ సృష్టిలో పడింది అది నాకు కావాలంటే వాడు చూపు దేని మీద పడిందట భూమండలం మీద పడింది ఈ భూమండలం అంతా నాకు కావాలన్నాడు అంతే వాడికి కొదిగా ఇస్తే కుదరదు భూమండలం మొత్తం కావాలి వాడికి అంతే నువ్వు ఇవ్వకపోతే నేను ఊరుకుంటానా అన్నాడు పట్టుకుపోయాడు ఇలాంటి వాడు హిరణ్యాక్షుడు వీళ్ళందరూ మన లోపల ఉండిపోయారండి మన జీన్స్లో ఉండిపోయారు వాడి కన్ను ప్రతిదీ కావాలంటే వాడు ఏమైపోతాడు అప్పుడు రాక్షసుడు అయిపోతాడు జాగ్రత్తగా గమనించి ఆ ధర్మం వేరు చేస్తే వదిలేస్తే ప్రయత్తిని వదిలేసేయాలి గౌణము ముఖ్యము వెరీ వెరీ ఇంపార్టెంట్ అనాత్మ ఆత్మ రెండు ఒక చోటే ఉన్నాయి ఆత్మ దర్శనమైన వాడికి ఏమో అనాత్మ కనబడాలి సచిదానందనబడ్డ వాడికి నామరూపాలు కనబడాలి నామరూపాలు కనబడ్డ వాడికి సచిదానందంగా కనపడలేదు అంతే ముఖ్య ధర్మము నశించగానే స్వభావ స్వపాధులు నశించు ఆ ప్రధాన లక్షణమైన జ్ఞానం పోయిందండి ఇంకెప్పుడు సూర్యునికి తేజము సహజ ధర్మము సూర్యు ప్రకాశము ప్రకాశమును దూరం చేయలేము సూర్యుడు అస్తమించుట గౌణమేనని మనసు అది తెలుసు కదా మనకి సూర్యుడు అస్తమిస్తున్నాడు అనేది కళ్ళకు కనపడుతున్న సత్యమే గాని వాస్తవికం కాదు బుద్ధితో విచారణ చెయ్యకుండా నిర్ణయించే ఇంద్రియ జ్ఞానాన్ని నిరసించమంటున్నాడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంద్రియాలన్నీ ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాయి ఏదో ఒకటి చెప్తూ ఉంటాయి వాడి పని ఏం లేదు ఎంతసేపు ప్రపంచంలో ఉన్న సమాచారాన్ని అంతా చేరవేస్తూ ఉంటాయి ఒక వ్యక్తి మూడు వందల ఛానల్స్ టీవీలో వస్తుంటే ప్రతి నిమిషానికి ఒక ఛానల్ ఒక ఛానల్ మారుస్తూ ఉంటే మూడు వందల నిమిషాలు అయిపోతుంది అంటే ఐదు గంటల కాలం అయిపోతుంది ఆ మూడు ఛానల్స్ మొత్తం తిప్పగా ఇటు నుంచి అడు నుంచి ఏ ఛానల్లో ఏం వస్తుందో చెప్పమంటే మళ్ళీ మొదటి ఛానల్స్ మళ్ళీ ఇంకోసారి తిప్పాల్సిందే ఇలా నిమిషానికి ఒక ఛానల్లో తిప్పితే మూడు ఛానల్స్ మీద మహా అయితే మూడో నాలుగో ఛానల్స్ మీద మాత్రమే వాడి దృష్టి నిలబడుతుంది మిగిలిన రెండు వందల ఏమైంది అప్పుడు ఐదు గంటలలో మూడు నిమిషాలు మాత్రమే ఉపయోగపడింది మిగిలినటువంటిది అంతా వేస్ట్ అయిపోయింది ఏం వేస్ట్ అయిందని అడిగేమండి ఐదు గంటల తర్వాత వచ్చి ఏం చేసేవరా ఈ గంటల్లో అంటే ఏ ఏ ఛానల్లో ఏం వస్తుందో చూసానన్నాడు ఎంతసేపు చూసావునా అన్న అంటే నిమిషానికి ఒక ఛానల్ మార్చాను అన్నాడు సరే ఐదు గంటల తర్వాత ఎం రిజల్ట్ చేసింది ఛానల్స్ మూడు నిమిషాలు మాత్రమే నాకు ఉపయోగపడింది మిగిలిన టైం అంతా వేస్ట్ అయ్యింది ఇప్పుడు ఏది కరెక్ట్ దానికి ఐదు గంటల టైం ఎందుకు ఛానల్ కేటలాగ్ని ఒకసారి నీకు అసలు ఏం కావాలో నీకు ముందు తెలిసి ఉంటే గొడవ అంతా లేదే నాకేం కావాలో తెలీదు ఏదో కావాలి ఏదో కావాలన్నప్పుడు ఏం చేశాడు ఇప్పుడు మూడు వందల ఛానల్స్ తిప్పి చూశాడు మనం కూడా అయితే పొద్దు లేచాం మన అహంకారం ఏదో కావాలని లేచు ఏదో కావాలని లేస్తే మొదలు కాకరకాయ ఫ్రయ్య వాయిఫరయ్య అది ఇదంతే జీవితం అంతా ఈ విషయం ప్రపంచంతో కూడినటువంటి అధ్యాస విద్యాపూరితమైనటువంటి మూడు వందల ఛానల్స్ నివాల్సిందే ఈ తిప్పుతూ ఉంటే ఏమైపోయింది ఏంటంటే కాలహరణం అయిపోయింది అయిపోయింది ఇరవై అయిపోయింది ముప్పై అయిపోయింది యాభై అయిపోయింది అరవై అయిపోయింది డెబ్భై అయిపోయింది ఎనభై అయిపోయింది తొంభై కూడా అయిపోయింది చూడండి ఇప్పుడు వృద్ధులు అందరి దగ్గరికి వెళ్తుంది ఏం చేస్తున్నారమ్మా అని ఒకసారి వృద్ధుల సర్వే మీరు ఈ మధ్యకాలంలో సర్వే తీసుకున్నారు తెలుసలే తెలియదు మీకు జస్ట్ ఈ ఇప్పుడు ఏదో కరోనా ప్యాండమిక్ వచ్చిన తర్వాత టీవీ చూసిన సంఖ్య పది రేట్లు లేదు బయట వ్యవహరించే అవసరం లేదు చోడ రాత్రి వరకు ఇంట్లో ఏం చేస్తాడు సోఫాలో కూల వాళ్ళ ఆవిడి బిడ్డమని వింటాడు వెంటనే ముందుకి ఛానల్స్ అన్ని తిప్పుతాడు వాడు పొద్దున్నది రాత్రి దాకా చేసిన ఉద్ధరించిన పని ఏమిటంటే ఇదే ఏం వాట్ ఈజ్ లర్నింగ్ ఏం నేర్చుకున్నాడు ఏమీ నేర్చుకోలేదు ఏం జరిగింది కాలహరణమైపోయింది